తథా తమనా అనేక జానశక్తిభేదవత్ సకల్పాద్యాత్మకం మనోపీ అవిద్యమానం ఎస్ సోయమనా అాణోహ్యమనాశేతి ప్రాణం అంటున్నారేమి అప్రాణ సో అప్రాణ అయింది అమనాహ తథా అదేవిధంగా అమనాహ మీరు అప్రాణ అర్థమైపోతే ఇంకా అమనాహ పెద్ద సమస్య కాదు దీనికి పాఠం చెప్పేప్పుడు ఈశ్వరుడు ఎందు ప్రాణము లేదు మనస్సు లేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి ఏమర్థమైనట్టు అలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఉపనిషత్తుల యొక్క నిరూపణము ఈ కత్తి మీద సాము వంటిది జాగ్రత్తగా దాన్ని నిరూపణం చేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఎనివే అమన ఈశ్వరుడు మనస్సు లేనివాడు అమనహ మనస్సున విద్యతే మనహ ఈశ్వరుడు మనస్సు లేనివాడు అంటే మనస్సు లేనివాడని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనస్సు రూపంగా ప్రకటమవుతున్నాడు కనుక ఎలాగా సమష్టిలో ఎలాగా వ్యష్టిలో చూడండి అనేక జ్ఞాన శక్తి భేదవత్ సంకల్పాధ్యాత్మకం మన మనస్సు అంటే ఏటో తెలుసునండి సంకల్పము మొదలైన రూపములుగా ఉంటుంది మనస్సు అంటే థాట్ అండి మనస్సు అనేది ఆ క్షణంలో ఉండే థాటుకి మనస్సు పేరు ఆ థాటుకో ఇంకో థాట్ వస్తుంది ఈ థాట్ యొక్క పరంపరకే ప్రవాహానికే మనస్సు పేరు ఇప్పుడు కాలవంటారు కాలవ దృష్టాంతం ఇస్తాం కాలవ కెనాల్ కాలవంటే ఏంటండి కాలం అంటే ఏంటి నీటి యొక్క ప్రవాహం నీరే నీటిని పట్టుకుని కాలం అనరు నీరలా ప్రవహిస్తుంటే దాన్ని కాలం అంటారు ప్రవాహం అంటే అర్థం ఏంటి ప్రవాహం అంటే మళ్ళీ అదేదో ఉంటుందనుకో ఇది నీరు ఇది ప్రవాహం అలా ఏముండదు ప్రవాహం అంటే ఇదిగో నీరు వెళ్ళిపోతుంది ఇదిగో నీరు వెళ్ళిపోతుంది ఇదిగో నీరు వెళ్ళిపోతుంది అదే కాలం ఇప్పుడు చెప్పండి నీరు మినహాయించి కాలం అనేది వేరే జనం ఉందా ఆ క్షణంలో అక్కడ ఉన్న నీటికే కాలమనిపేరు మీరు కాలవా అని చెప్పి లోపల ముందుకు వెళ్ళిపోతుంది అంచేతనే మీరు స్నానం చేసేప్పుడు మూడు మునకలు వేస్తారు కదా మీరు మూడు సార్లు స్నానం చేస్తారు ఒకే నదిలో మీరు మూడు సార్లు స్నానం చేయరు ఎందుకంటే మీరు మునక వేసి లేచేపటికి మళ్ళీ మునక వేసాడుకి ఆ నీరు వెళ్ళిపోయి కొత్త వస్తుంది మళ్ళీ మునక వేసాడుకి అది వెళ్ళిపోయి ఇంకో అంటే మీరు ఒకే నదిలో మూడు స్నానాలు చేయరు ఒకే సరస్సులో బహుశా మీరు మూడు స్నానాలు చేస్తారేమో కానీ ఒకే నదిలో మూడు స్నానాలు మూడుసార్లు స్నానం చేయలేరు సో దా ప్రవాహం సో అలాగే మనస్సు అలాంటిది ఇప్పుడు నాకు మీరు చెప్పండి మీకు ఓ ఐడియా వచ్చింది థాట్ సంకల్పం అంటే థాట్ థాట్స్ వచ్చింది థాట్స్ ఎందుకు వస్తాయో ఎలా వస్తాయో భగవంతుడికే తెలియాలి మనకి తెలియదు మన మనస్సులో అనుకోవడమే కానీ ఎందుకో వస్తాయి ఎలాగో వస్తాయి థాట్ వచ్చింది ఇప్పుడు ఈ థాట్ ఏమిటంటారు మన ఈ లోపల ఓ కోరిక వచ్చింది సంకల్ప ఆధ్యాత్మిక అది ఆది ఒక కోరిక పుట్టింది వాట్ ఈజ్ ది డిజైర్ థాట్ డిజైర్ ఈజ్ ఆల్సో ఎ థాట్ ఇది కూడా భయం ఏంటి అబో ఈ కోరిక తీరుతుందో తీరరు కోరిక పుట్టిందంటే పక్కనే భయం ఉంటుంది కోరిక పక్కనే భయం ఉంటుంది మీరు కోరిక లేదనుకోండి ఏ భయం ఉండదు కోరిక నుంచి థాట్ బ్రీడ్స్ ఫియా అండి డిజైర్ అండ్ అవ్వలేదు థాట్ బ్రీడ్స్ మీరు తెలుసుకోవాలి సో భయం థాట్ వచ్చిందనుకోండి అదే భయం భయం అంటే ఇట్ ఇస్ అ థాట్ అండి థాట్ బ్రీజ్స్ ఫియర్ సో ఈ విధంగా అనేక రకాల ఇమోషన్స్ లేకపోతే నాలెడ్జ్కి సంబంధించినవి మనస్సు బుద్ధి మీకు సడన్గా న్యూటన్ ఫిలా ఆఫ్ గ్రావిటేషన్ గుర్తుకొచ్చింది అయితే ఇప్పుడు నేను చెప్పి పాఠం అర్థం చేసుకుంటున్నారు లెట్ అస్ హోప్సో సో అది బుద్ధి అనమాట సో సంకల్పాధ్యాత్మకం ఇదే మనస్సు అంట ఈ మనస్సులో థాట్స్ అన్ని థాట్సే వాట్ ఈజ్ ఎ థాట్ థాట్ ఈజ్ జ్ఞానశక్తి ఈ జ్ఞానశక్తిలో భేదాలు అనేక జ్ఞానశక్తి భేదవత్ ఈ జ్ఞానశక్తే ఒకప్పుడు ది పవర్ ఆఫ్ థింకింగ్ జ్ఞానశక్తి అంటే ది పవర్ ఆఫ్ నోయింగ్ ది పవర్ ఆఫ్ నోయింగ్ నాలెడ్జ్ ది పవర్ ఆఫ్ నోయింగ్ అనండి జ్ఞానశక్తి సో ది పవర్ ఆఫ్ నోయింగ్ డిజైర్ డిజై వాట్ ఈస్ డిజైర్ ఇట్ ఈజ్ పవర్ ఆఫ్ నోయింగ్ అపేరింగ్ ఇన్ వన్ ఫామ్ సో ది సేమ్ నోయింగ్ అది వేర్వేరు రూపాలని సంతరించుకుని వేరువేరు పేర్లతో పిలవబడుతోంది దీంట్లో అహం అనేది కూడా ఒక థాటే ఈగో ఇస్ ఆల్సో ఏ థాట్ అది కూడా ఈ జ్ఞానశక్తి యొక్క రూపమే దీని పేరు మనస్సు కాబట్టి మనస్సు అని మీరు ఏదంటున్నారో ఇది ఆ జ్ఞానశక్తి తప్ప మరొకటి కాదు అనేక జ్ఞానశక్తి భేదములన్నీ ఆ మనస్సులోనే ఉన్నాయి ఈ మనస్సు రూపంగా ఆ పరమేశ్వర శక్తియే ప్రకటమైంది సర్వము ఈశ్వరుడేనండి సో మీ మనశ్శక్తి ఇమోషన్ కావాలంటే కూడా శక్తి ఉండాలండి ఇప్పుడు దుఃఖం ఉందనుకోండి సారో సారో ఈజ్ సేమ్ నోయింగ్ సేమ్ జ్ఞాన అపేరింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఫామ్ దానికి సారో అని పేరు అదే జ్ఞానము ఇంకో ఇంకో సందర్భంలో ఇంకో రూపంగా కనపడితే దానికి ఉల్లాసము అనిపేరు బొమ్మ బొరుసు బొమ్మ వేరు బొరుసు వేరు కాదు ఒకటే కాయిన్ అది అలాగే ఒకే నోయింగ్ ఒకే సంకల్పము ఉల్లాసంగా ఉంటే సుఖమన్నారు దుఃఖరూపంగా కూడా అదే ఉంటుంది స్వాన్ని రూపాలు దానివే కనుక ఈ ఇన్ని భేదములతో కూడినటువంటి మనస్సు వ్యష్టిది ఈ వ్యష్టి మనస్సు ఎక్కడి నుంచి ఉదయించిందండి ఆత్మరూపంగా ఉన్న ఆ పరబ్రహ్మ నుంచి ఉదయించింది అయితే ఈ మనస్సుకుండే లక్షణాలన్నీ ఆ పరబ్రహ్మకు పెట్టేద్దాము నో ఆ మానా ఇదో పెద్ద క్షేత్రజ్ఞం చాపి మాం విద్య అని గీతలో వస్తుంది దాంట్లో ద్వైతుల యొక్క బెంగ ఏమిటంటే అరే ఈశ్వరుడు జీవుడని క్షేత్రజ్ఞుడు అంటే జీవుడని క్షే జీవుడ మాము క్షేత్రజ్ఞుడు అంటాం ద నోవర్ పేచీ మాటది జీవుడు పేచీయే నోవర్ ఈ నోవర్ ఈ నోవర్ ఇస్ ఎస్సెన్షియల్లీ ఈశ్వర అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడండి అలాగా మీలో వాళ్ళు కాదండడానికి అబే నోవల్ కెనాట్ బీ ఈశ్వర్ హూ ఆర్ యూ టు సే దేత్రం చేపి మామ్ విద్ధి దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ సేస్ ఇట్స్ ఛాలెంజ్ టు నో యు నో ఇట్ అర్ కీప్ పాయింట్ హూ ఆర్ యూ టు సే ది ఆపోజిట్ సో ఈ నోవర్ ఈశ్వరుడు ఎలా అవుతాడు ఈ నోవర్కి స్టాక్ మార్కెట్లో ఏదో తేడా వచ్చి దుఃఖిస్తున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు కూడా స్టాక్ మార్కెట్ ప్రభావంలో దుఃఖిస్తున్నాడు అని ఆలోచి వస్తుందా ఎందువల్ల అమానాశ్వరుడే ఆ జ్ఞానశక్తి రూపంగా ఆత్మశక్తి రూపంగా ప్రకటమయ్యి ఈ దుఃఖించడానికి కావలసిన దుఃఖించడానికి కూడా శక్తి కావాలి ఆ శక్తిని ఆ ఈశ్వరుడే కానీ ఆ దుఃఖానికి ఆయనకి సంబంధం లేదు మనస్సులో వచ్చే లక్షణాలు ఏమీ కూడా ఈశ్వరులకు పట్టవు కాబట్టి ఈశ్వరుడు సంసార నువ్వు వెనుకబెట్టుకోర్లేదు జీవుడని నువ్వు ఏదనుకుంటున్నావో ఆ జీవుడే సంసారి కాదని తెలుసుకోమని శాస్త్రం బోధిస్తూ అది తెలుసుకోవడం మానేసి ఈశ్వరుడు సంసార అయిపోతాడేమో అని వీడు పూర్వపక్షం చేస్తే ఇంకా వీడికి ఎప్పుడు తెలుసుకున్నట్టు సో ఇలాగా వేదాంతులు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని ఉద్దేశించి కాదు ఒక ఇమాజినరీ పూర్వపక్షన్ని ఉద్దేశించి అంటే అజ్ఞానం కలవాడు తన అజ్ఞానాన్ని తనతో అట్టబెట్టుకుంటే పర్వాలేదు దాన్ని పది మందికి పంచిపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖండించాల్సి వస్తుంది అంతకంటే ఇంకేం లేదు ఒక ఇమాజినరీ ఎవరిని వ్యక్తిని ఎవరిని మనం ఖండించాం ఎందుకు మనకి ఎందుకంటే ఖండించాల్సిన అవసరమే ఉంది రైతులు ఉంటారు వాళ్ళు కాలనీలో ఉంటారు మా కాలనీ వేరు వాళ్ళ కాలనీ వేరు ఐసా నహి హెడ్ సో ఒక ఒక దృష్టికోణము సరైనది కాదు అని చెప్పడం సో ఎనీవే సో అమనాశ్చేతి అర్థమైపోయింది కదండి అప్రాణో యమనాహ ఇది మనము వ్యష్టిలో చెప్పాం సమష్టిలో కూడా ఇంతే ఈశ్వరుడు సంకల్పం చేశాడు సృష్టిని చేశాడు అదంతా మీకు యథార్థమే ఈ లక్షణాలన్నీ ఈశ్వరుడికే పట్టేస్తే ఈశ్వరుడు కర్తా భోక్త అయిపోతాడు అంటే హయ్యర్ లెవెల్ సంవత్సరాలు అయిపోతాడు అలాగే ఎనీవే వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ ఫర్దర్ తర్వాత ప్రాణాది వాయుభేదా కర్మేంద్రియాణి తద్విషయాశ్చ తుద్ధిమనసి బుద్ధీంద్రియాణి తద్విషయాశ్చ ప్రతిషిద్ధా వేదితవ్యా ఇక్కడ ఈ వాక్యము వ్యష్టి రూపంగా చెప్తున్నారు ఆయన ఇప్పుడు వ్యక్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయు సంచారాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈ ఐదు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను మీరు చెప్పకుడికే అలా అంటూ ఉంటాను మీ అటెన్షన్ కోసం ఈ ఐదు ప్రాణాదులు ప్రాణాపాన వ్యాణోదాన సమానములు ఎక్కడి నుంచి పుట్టేయంటారు ఈగో నుంచి పుట్టేయంటారా ఈశ్వరు నుంచి పుట్టేయంటారా ఈశ్వరు నుంచి పుట్టేయండి ఈగో ఎంతటిదండి అవి పుట్టిన తర్వాత ఈగో వచ్చిందా లేకపోతే ఈగో వచ్చిన తర్వాత అవి చెప్పండి ఏది ముందు ఏది వెనుక ఈగో రావడానికి ముందు అవి ఇవి ఉండే ఆ తర్వాత ఈగో వచ్చిందండి కాబట్టి ఈగోది కాదు ఈ ప్రాణం గాలి గాలి పీలుస్తుంటే నేను గాలి పీలుస్తున్నానంటాడు వీడు కాబట్టి వీడు నేను గాలి పీలుస్తున్నానా గాలి పీల్చిన తర్వాత అది నేను పీల్చానని వీడు దేహ భేదని దేహాత్మభావం చేత అన్నాడే కానీ వాడు గాలి పీలుస్తున్నాడా సో కటోపనిషత్తులో చాలా మంచి శ్లోకం మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసన ఇక్కడ వామనుడై కూర్చున్నాడు ఆ త్రివిక్రముడు అంటే ముల్లోకములను మూడు అంగలతో కొలిచివేసినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు ఇక్కడ వామనుడై కూర్చున్నాడు వామనావతారం అంటే అదే ఇక్కడ వామనుడై కూర్చుని ఏం చేస్తున్నాడు గాలిని ఈ తోలుతిత్తిని ఇలా నొక్కితే గాలి అంతా బయటకుపోతుంది ఇలా తాగితే మళ్ళీ గాలి లోపలికి వస్తుంది ఆ విధంగా ఈ గుండెకాయని ప్రసరింపజేస్తూ ఈ తోలుతిత్తి వంటి ఈ ఇలా నొక్కి మళ్ళీ ఇలా విడదీసి ఇలా నొక్కి ఇలా విడదీసి ఆ గాలి ప్రవాహాన్ని ముందుకి వెనక్కి చేస్తూ మధ్య వామనమాశీనం ఆ వామనుడు అలా చేస్తూ ఉంటే దేవా ఉపాసతే దేవా అంటే ఇంద్రియాలు అప్పుడు కన్ను పనిచేస్తుంది చెవి పనిచేస్తుంది అన్నింద్రియాలు పనిచేస్తున్నాయి ఈ వాయు సంచారం ఆగినట్లయితే ఏ ఇంద్రియము పనిచేయడం అన్నింద్రియాలు బంద్ అయిపోతాయి సో కనుక ఈ ప్రాణాది భేదములు ఐదు ఈ ఐదు ఎక్కడి నుంచి వచ్చాయి సర్వ ఆ క్షత పరబ్రహ్మ నుంచి పుట్టేయి ఓకే కర్మేంద్రియాణి కర్మేంద్రియములు చేతులు వాక్కు మొదలైన కర్మేంద్రియములు ఆ ఇంద్రియ శక్తి ఇంద్రియము అంటే ఇంద్రియ శక్తి ఆ ఇంద్రియ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చాయి తద్విషయాశ్చ దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ విషయములు కాళ్ళు ఒక ఇంద్రియము దానికి విషయమేమిటి గమనము నడాక చేతులు విషయము దీనికి చేతులు ఇంద్రియము దీనికి విషయమేమిటి ఆదానము అలాగంటారు స్వీకరించుట పట్టుకొన్నుట గ్రహణము చేతులకి విషయం ఏమిటండి గ్రహణము పట్టుకొనుట చేతి తిమ్మిరెక్కిందనుకోండి ఆ పట్టుకోవడం ఉండదు ఆ తిమ్మిరి తగ్గితే కానీ మీరు మళ్ళీ పట్టుకోలేరు అది విషయం పట్టుకొనుట ఇది ఇంద్రియము వాక్కు వాగింద్రియము దీనికి విషయం ఏమిటి మాటలాడుట సో ఈ విధంగా ఈ కర్మేంద్రియముల యొక్క విషయములు ఉన్నాయి ఈ విషయములన్నీ ఆ అక్షర పరం నుండియే ఆవిష్కృతమవుతున్నాయి కర్మేంద్రియాన్ని తద్విషయాశ్చ త అదేవిధంగా బుద్ధి మనసి బుద్ధి అంటే ఇంటరక్షన్ మనసి అంటే ఇమోటింగ్ ఇమోషన్ మనస్సు అంటే ది సీట్ ఆఫ్ ఇమోషన్స్ మనస్సు ఇంద్రియ తర్వాత అంతరింద్రియం అంతరింద్రియంలోనే కొద్దిగా భేదాలు అవి రెండు అవి రెండు ఎక్కడి నుంచి వచ్చేయండి అక్షత పర బ్రహ్మ నుంచే వచ్చాయి బుద్ధీంద్రియాన్ని అంటే జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ జ్ఞానేంద్రియములు అంటే మళ్ళీ ఇంద్రియ శక్తులే అవి ఎక్కడి నుంచి వచ్చేయండి ఆ పరమేశ్వరం నుంచే వచ్చాయి పరబ్రహ్మ నుంచి తద్విషయాశ్చ వారికి విషయాలు ఉంటాయి ఏమిటి చెవికి శబ్దం కన్నుక రూపం నాలుకకి రసం చర్మానికి స్పర్శ ముక్కుకి గంధం శబ్ద శబ్ద స్పర్శ రూపరసంధ అదే వరస శబ్ద స్పర్శ రూపరస గంధ ఈ ఐదు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అక్షర పరబ్రహ్మ నుంచే వచ్చాయి ఇప్పుడు మొత్తం ఎన్ని పంచ పంచ పంచ పంచ ఎన్ని పంచాలు వచ్చాయో చెప్పండి సో ప్రాణ ప్రాణాపానాదులు పంచ కర్మేంద్రియాలు పంచ తద్విషయాలు పంచ బుద్ధి మనస్సులు ఆ పదలాటే బుద్ధి మనస్సులు రెండు పదిహేడు బుద్ధేంద్రియములు పంచ ఇరవై రెండు తద్విషయాలు పంచే ఇరవై ఏడు ఈ ఇరవై తత్వములు తత్వములు కాదు ఇరవై శక్తులు కూడా అక్షర పరబ్రహ్మ నుంచే వచ్చాయి కాబట్టి ఇరవై ఏడు పరబ్రహ్మలో కలిసిపో అక్షరపరబ్రహ్మకు అంగములుగా గుణములుగా ఉంటాయా నో ప్రతిషిద్ధాహ వేధితవ్యా ఇరవై ఏడింటిని అక్షర పరబ్రహ్మ నుంచి పుట్టే అని వాస్తవంగా అక్షర పరబ్రహ్మీ ఇవేమీ లేవు అని ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రెండే పదాలు ఉన్నాయి అప్పుణ అమన వాస్తవంలో ఆ రెండు పదాల చేత రెండింటి యొక్క నిషేధం అమనాహ ప్రాణ నిషేధం అంతా నిషేధమే ఇరవై ఏడింటిని నిషేధించినట్టుగా మీరు అర్థం చేసుకోవాలి వేదితవ్యా త శ్రుత్యంతరేతి వేతి శంకరులకి బృహదారం యొక్క శృతి అంటే చాలా ఇష్టం ఎందుకంటే వారు చిన్నప్పుడు మొట్టమొదట శుక్లయజుర్వేదాన్ని అధ్యయనం చేశారు మొట్టమొదట జరిగింది శుక్లయజుర్వేదం మనం ఎలాగైతే మొట్టమొదటి కృష్ణయజుర్వేదం చదువుకుంటామో ఆయన వల్ల శుక్లయజుర్వేదం చదువుకున్నారు శుక్లయజుర్వేద ఉపనిషత్తు ఏది బృహదారణ్యక మనకి తైత్రీయ ఉపనిషత్తు అంటే ప్రేమ చూడండి అలాగనమాట కాబట్టి దాని నుంచి ఎక్కువగా కోట్ చేస్తారు చాలా విస్తృతమైన ఉపనిషత్తు కూడా అన్ని అంశాలు కూడా చాలా బాగా బోధింపబడి ఉంటాయి సో ఎంతో ఉల్లాసంగా భాష్యాన్ని రాశారు మిగతా భాష్యాల్లాగా సంగ్రహంగా కాకుండా విస్తారంగా రాశారు సో దాన్ని కోట్ చేయడం శంకరుల యొక్క లక్షణం సాతి మనం మనం చూడండి ఏదైనా మాట్లాడితే గీతను కోర్ట్ చేస్తాం ఎవరి సంస్కారం వాళ్ళది ఆయన బృహదారంకం కూర్చేస్తారు ధ్యాయ తీవ లేలాయ తీవా అని చాలా తరచుగా కూర్చేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు చూడండి మీ మనస్సు రెస్ట్లెస్గా ఉందనుకోండి ఎవర్ మనస్సు యువర్ మైండ్ ఈజ్ రెస్ట్లెస్ నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను చెప్పండి ఆర్ యూ రెస్ట్లెస్ ఆర్ ఆర్ యూ అవేర్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ యూ ఆర్ అవేర్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ మొట్టమొదట యూ మీరు అవేర్ ఆఫ్ అంటే రెస్ట్లెస్నెస్కి తెలుసుకుంటారు తెలుసుకుని ఆ తర్వాత అలవాటు ప్రకారంగా అజ్ఞానానికి తెలుగు మాట అలవాటు సంస్కృతంలో అజ్ఞానం ఏది ఏంటంటావో దానికే తెలుగులో అలవాటు అని ఇంగ్లీష్లో హ్యాబిట్ అని అంటాం కరెక్ట్గా నిజం మనం చిన్నప్పటి నుంచి అజ్ఞానం అలవాటు కదండి అంతే అర్థం అంతకంటే ఇంకేం లేదు ఏం చెప్తాం అజ్ఞాన భేదాంతం అంటే అలాగే ఉంటుంది సో అలవాటు ఫస్ట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ రెస్ట్లెస్ మైండ్ అవునండి ఆ తర్వాత ఐఆమ్ రెస్ట్లెస్ అంటే ఆ ఆ చైతన్యం మీరు సాక్షి మీకు మనస్సుకి ఆ భేదం ఏదైతే ఉన్నదో ఆ భేదాన్ని మీరు మర్చిపోతే యూ బికమ్ అన్హ్యాపీ బికాస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ నాకు ఇవాళ అమెరికా నుంచి ఉత్తరం ఒకటి వచ్చింది ఒక తల్లి రాసింది ఆవిడేదో పాపం కష్టంలో ఉంటే నేను ఏదో మాట్లాడాను నా పాదాలు కంటిన్యూస్గా విన్నారా నేను ఐదు మసాలు నేను బాగా హైలైట్ చేశాను యు ఆర్ అవేర్ ఆఫ్ థింకింగ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యాక్టింగ్ యు ఆర్ అవేర్ ఆఫ్ థింకింగ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇంటలెక్టింగ్ ఇంటలెక్షన్ అండ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇమోటింగ్ స్టే దే మెడిటేషన్లో కూడా గట్టిగా చెప్పివ్వండి యూ ఆర్ అవేర్ ఆఫ్ థింకింగ్ యూ ఆర్ నాట్ థింకర్ యూ ఆర్ నాట్ ది థాట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ థింకింగ్ బీ ది అవేర్నెస్ డోంట్ బీ ది థాట్ డోంట్ బీ ది యాక్షన్ బీ అవేర్ ఆఫ్ యాక్టింగ్ బీ అవేర్ ఆఫ్ థింకింగ్ బీ అవేర్ ఆఫ్ ఇంటలెక్షన్ ఆర్ ఇమోషన్ వాట్ be aware of body don't be the body be aware of thinking be aware of acting and tarjuga vaga highlight chestu cheppivandi amma me em annara sattante meelu cheppina ee formula bhaga upayoga uh, padtundi venna when the mind is a uh, restless i suddenly remember ai masala adhe paniga arigoyina grama hondikatta lo chepte maro em untundi adhe maro guttu vastundi appudu sariga so i am aware of restlessness i am not restless but adika is correct i am restless no i am aware of restlessness right grammar gurunju varre voddam i am restless no i am aware of restless right grammar merikili ki something undalante oneness kuda pettandi patna paravaladu i am i am acting no i am aware of acting right this a growth ఆమె నాకేమన్నా సారంటే మీరు చెప్పిన ఈ ఫార్ములా బాగుంది నాకు మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అంటే ఉల్లాసంగా అంటే పనికెట్టుకున్న ఉల్లాసం అక్కర్లేదు దుఃఖం లేకపోతే అదే పెద్ద ప్రయోజనం వేరే ఉల్లాసం ఏమక్కర్లేదు ఎందుకంటే మీ స్వరూపం ఉల్లాసం మీకు హ్యాపీనెస్ని ఇవ్వడం ఇవ్వడం వల్ల కాదు ఈశ్వరుడు కూడా మీకు హ్యాపీనెస్ని ఇవ్వలేదు ఎందుకంటే మీ స్వరూపం హ్యాపీనెస్ హ్యాపీనెస్ యొక్క ప్రతిబంధకాన్ని నివారించవచ్చు అంతే ఎనీవే So, this has helped me in the ashram. Anything can be replied. I put it in the ashram. I love it. I love it. I love it. I love it. I love it. I love it. It is an important understanding. Anyway. So, So, Dhyayati, Lelayati. Lelayati is restless. Are you restless? Or are you restless Eva? Which is the right thing? You are the restless Eva. you are not really restless endukani you are aware of restlessness yes you are aware of restlessness it is not that you are restless yourself no you are aware of restlessness kanavarma prarambha la enduku avuthondante ver adhe leelayati eva this has do restless atma is as do restless matter really is restless As Atma reflects in a restless mind, it appears as though restless. Lelayatiiva. You have know, you know, meditation, sir. Dhyayati. Now, manas. Dhyay chantayam. Ekagramayana. Dhenu kond. Yippudu nenu ekagramu ganun nanu. No. Nenu ekagramu ganun nanu gadu. Ekagramayana manasun nenu telushukuntun nanu. That is the truth. Correct? ఎవంటే నేను ఏకాగ్రముగా ఉన్నాను అని అన్నప్పుడు మీరు పక్కింటి వాళ్ళని అడిగి చెప్పారా మీ అంతటా మీరే చెప్పారా మీ అంతటా మీరే చెప్పారు కదా ఎలా చెప్పగలిగారు ఎలా చెప్పడం నాకు తెలిసి చెప్పాను దట్ ఈస్ ది పాయింట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద సింగిల్ పాయింటెడ్నెస్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు మైండ్ చాలా ఫోకస్డ్గా ఉందండి అంటారు యు ఆర్ నాట్ ది ఫోకస్డ్ మైండ్ యు ఆర్ ది యూఆర్ అవేర్ ఆఫ్ ఫోకస్డ్ మైండ్ కానీ అజ్ఞానం చేత అయాది ఫోకస్డ్ మైండ్ అన్నట్టుగా అనిపిస్తుంది అది తప్పది ఆత్మ ఫోక ఏకాగ్రమైన మనస్సులో ప్రతిఫలించినప్పుడు ఏకాగ్రమైనట్టుగా భాసిస్తుంది వాస్తవంలో ఆత్మ ఎందు ఆత్మ ఏకాగ్రమా చలనం చేయించలమా ఇట్ ఈస్ నేదర్ ఆత్మ ఏకాగ్రమా జంజలమా ఇట్ ఈజ్ నేదర్ ఏకాగ్రమైన మనస్సులో ప్రకటమైతే ఏకాగ్రమా అన్నట్టుగా ధ్యాయతీగా చంచలమైన మనస్సులో ప్రకటమై చంచలమా అన్నట్లు లీలాయతీవ వాస్తవంగా ఆత్మైంది రెండూ లేవు ఎంత గొప్ప విచారం అండి అదే వాక్యం ఇట్ ఈస్ ధ్యాయతీవ మీరు వీరిని పట్టుకోగలిగారంటే ఇప్పుడు మీరు చెప్పండి మీ మనస్సు రెస్ట్ వస్తుందనుకోండి అర్యూ కన్సర్న్ అబౌట్ ఇట్ సపోజ్ ఇట్ ఈస్ సింగిల్ పాయింటెడ్ అర్యూ కన్సర్న్ అర్యూ ఎగ్జాల్టెడ్ అబౌట్ ఇట్ నో వై ఐఎం నేదర్ దిస్ నార్ దాట్ ధ్యాయతీవా లేలాయతీవా ఈ సత్యం తెలుసుకుంటే మీకు ఏ సమాధి అక్కర్లేదు మీకు ఇంకా సమాధి ఎందుకండి బికాజ్ యూ ఆర్ నేదర్ దిస్ నార్ దాట్ సమాధి అంటే ధ్యాయతి ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ బట్ అయితే ఇంక రేపటి నుంచి మేము ప్రాణాయామాలు ఉపవాసంలో అన్నీ కట్టి పెట్టేస్తామంటే ఈ సత్యం తెలుసుకునే స్థాయికి మీరు మనస్సును తీసుకురావాలి దానికి అవి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అక్కర్లేదు మాకు ఆ ఉపయోగం లేకుండా మేము ఆ స్థాయికి చేరేసుకున్నాం ఇంకా మీకు అక్కర్లేదండి వ్యర్ ఓన్లీ గట్టి మంచి ఉపాయ ఇది ఉపాయా ఉంది ఉపాయం ఉపాయం చేరుకోని వాడికి ఉపాయం గిట్టు చేరేసిన తర్వాత ఇంకా నావను బుజం మీద వేసుకుని పోతారా ఏమీ నావతో దాటినప్పుడు బల్లకట్టు దాటుతారు కాలువ బలకట్టును కౌకలించుకుంటారా బలకట్టుని గట్టు మీద గీచుకుంటారా ఏమీ లేదు దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అంటే అది కృతజ్ఞత లేదని కాదు దట్ పాయింట్ ఈస్ డిఫరెంట్ సో ధ్యాయ తీవ లీలాయ తీవ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఎప్పుడైనా మనస్సుకి దుఃఖం కలుగుతుంది సహజం తప్ప మానవ స్వభావం దుఃఖం కలిగినప్పుడు లేకపోతే చాలా దుఃఖం కలిగితే పర్వాలేదండి దుఃఖం మనతో పాటే ఉంటుంది ఏం పర్వాలేదు సుఖము దుఃఖము ఉంటాయి ఎలా ఉంటూ ఉంటాయి అవి అట్ల అదే ఓటు దేవు దుఃఖం ఈజ్ నాట్ ది ఇష్యూ ఇష్యూ ఏమిటంటే తీవ్రమైన ఉద్వేగం ఉద్వేగం ఎక్సైట్మెంట్ యాంగర్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఇంటెన్స్ డిజైర్ అవి దేంజర్ అవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని యాక్షన్లోకి దింపుతాయి బురదలోకి దింపుతాయి అందుకోసం సమస్య అపియర్ ఎస్ యాక్షన్ దే ఫార్ గట్ బాగుండదు ఎమోషన్ బైండ్ చేయదు మోషన్ యాక్షన్లో ప్రవేశపెట్టి బయట నుంచి వస్తుంది కర్మ బంధిస్తుందండి ఇంకేదీ బంధించదు కర్మ బంధిస్తుంది కనుక ఆ ఉద్వేగము మనసు యొక్క ఉద్వేగము సరికాదు తీవ్రమైన కోపం తీవ్రమైన ఉద్వేగం ఎక్సైట్మెంట్ వాళ్ళు నన్ను అవమానం చేసేసారు నన్ను ఎంత మాట అన్నారు ఇంటికి వెళ్తే పలకరించలేదు ఎవళ్ళే ఎవళ్ళండి మానావమానాలకు అతీతంగా ఉండాల్సి ఉంటుంది కదా ఏది ఎవళ్ళండి పలకరించేది బై ఎనీబడీ షుడ్ రెస్పెక్ట్ ఎనీబడి అల్స్ దిస్ ది అదర్ పర్సన్స్ ఛాయిస్ ఇటీస్ బై వీ షుడ్ వర్ బోట్ ఇట్ సో ఆ విధంగా ఆ స్థాయికి చేరుకోగలగాలి ఆ ఉద్వేగాన్ని అధిగమించగలగాలి తీవ్రమైన రాగద్వేషాలకి మనము అలాగ లొంగిపోయి కష్టపడుతూ ఉంటాం అవి మనకి ఇబ్బంది కలిగించేవి దుఃఖమేం కాదు దుఃఖం ఎప్పుడు ఉండి కొన్ని దుఃఖాలు పోవే కత్తులతో పట్టు పోయివే బతుకుండగా పోయి దుఃఖాలు కావవే అవి పోతుంది దాని అలా సహించేయటమే సహనం సర్వదుఖానం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా త్రిశిక్షా నిగద్యతే శంకర అతన్ని సహించడమే కొన్నింటికి సొల్యూషన్ ఉండదు సొల్యూషన్ లేని వాటి కోసం దేవుడిని పట్టుకుని క్యాస్ట్రాలజీస్ని పట్టుకుని వాస్తు వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని వాళ్ళని పట్టుకుని ఏందండాలు పడతాం తస్మాత్ అపరిహార్యర్థే నత్వం సోచితం ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అపరిహార్యమైన అర్థముందు అంటే ఇనివేటబుల్ విష్యు విషయంలో దుఃఖింతటం యు డోట్ బాదర్ అబౌట్ ఇట్ స్టే విత్ ఇట్ల ధ్యాయతీవ లయతీవేతిస్మాచ్చిద్ధోపాధిద్వయ్రుద్ధ మన ప్రయాణం ఎలా ఉందో చూడండి ఒక్కొక్క పదానికి అరగంట అప్రాణ అయింది అమనాహ అయింది ఇప్పుడు శుభ్రహా దగ్గర వచ్చింది ఇప్పుడు రెండు ప్రధానమైన ఉపాధులండి ఇప్పుడు జగత్ అంటే ఏమిటో చెప్పండి ప్రాణశక్తి జ్ఞానశక్తి రెండు కలిపితే ప్రాణశక్తికే క్రియాశక్తి అనే పేరు ద పవర్ ఆఫ్ యాక్షన్ ది పవర్ ఆర్ మూమెంట్ అండ్ ది పవర్ ఆఫ్ నాలయాక్షన్ ఈ రెండు కలిపితే జగత్త ఈ జగత్తా ఈశ్వరుడి నుంచే కానీ ఈ రెండు ఎలాగంటే అది ఉపాధి సో డ్యాన్స్ సందర్భంలో డాన్స్ చేసిన సందర్భంలో ఆ ఇన్సి ఆ సందర్భంలో ఆ లక్షణాలు వచ్చాయి వాస్తవంగా ఉన్నవి కావు స్వరూపంలో స్వతహాగా ఉన్నవి కావు ఆ సందర్భంలో వచ్చాయి అదే ఉపాధి అంటే ఆ కృష్ణలు స్వతహాగా ఏ రంగు లేదు దానికి ఓ రంగు పుష్పం పక్కన పెట్టినప్పుడు దానికి రంగు వచ్చినట్టు అంతే రంగు రాలేదు అదేవిధంగా రెండు ఉపాధులు యూనివర్సల్గా తీసుకోండి వ్యక్తిగా తీసుకోండి రెండు ఉపాధులు ఏమిటవి క్రియాశక్తి జ్ఞానశక్తి ఎనర్జీ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అలాగే వ్యక్తి విషయంలో కూడా వాటి ద పర్సన్ క్రియాశక్తి జ్ఞానశక్తి దట్ పర్సన్ ఇక్కడ సమష్టిలో అక్షర పరబ్రహ్మన్నాం వ్యష్టిలో ఆత్మ అక్షర అవ్వ పేరే ముసలం అక్షర అక్కడ అక్కడ పరబ్రహ్మకే ఇక్కడ ఆత్మాని పేరు సో ఈ ఉపాధి ద్వయము రెండు ఉపాధులు క్రియాశక్తి ఒక ఉపాధి జ్ఞానశక్తి మరో ఉపాధి ఈ రెండు ఉపాధులలో ప్రకటమయ్యే ఉపాధుల సందర్భంలో ఆ పరమేశ్వరు అంటే జగన్నాటకం సందర్భంలో ఆ పరమేశ్వరుడే సమష్టి శక్తిగా సమష్టి జ్ఞానంగా భాషిస్తున్నాడు కానీ వాస్తవంలో ఆ అక్షరపర బ్రహ్మ నిర్గుణము ఉపాధి ప్రతిషిద్ధ ఉపాధిద్వయ ఈ విధంగా రెండు ఉపాధుల్ని మనం ప్రస్తావించి ప్రతిషేధం చేసి ఉన్నాము నిషేధం చేసాం కాబట్టి యస్మాత్ ఎందువలనైతే ఏ విధంగా ప్రతిషేధం చేశామో తస్మాత్ అందువలన శుభ్ర శుద్ధ అంటే సర్వ అనాత్మ సంసర్గరహిత అని నేనన్నానమాట సో ఈ సంసర్గ జగత్ సంసర్గము వ్యష్ సమష్టిలో జగత్తు యొక్క కర్తృత్వ భోక్తృత్వాలతో కానీ మంచి జడ్డలతోటి కా మంచి జడోనే ఆపోజిట్స్ తోటి కానీ ఈశ్వరునుకు వాస్తవమైన సంబంధము లేదు నిర్గుణ పరబ్రహ్మ వ్యక్తి విషయంలో కూడా ఆత్మ కూడా ఈ అనాత్మ లక్షణములు మనస్సు యొక్క బుద్ధి యొక్క లక్షణములతోటి ప్రాణశక్తి యొక్క లక్షణములతోటి కూడినది కాదు అని శుభ్ర అనే పదానికి అర్థము శుభ్ర ఇంకా హీ మిగిలింది హీ అక్షరాత్ పరత పర అందాం అత అక్షరాత్ ీజోపాధిలక్ష్యకారణీజన ఉపలక్ష్యమాణ పరం తదుపాలక్షణ్యాకృత్యం అక్షరం సర్వారే్య తస్మాత్ పరత అక్షరాత్ హర నిరుపాధి పురుష ఇత్య సంగతి ఇదో పెద్ద సెంటెన్స్ ఇది క్రితం వారం నేను చెప్పాను ఇప్పుడు రెండు శక్తులు ఉన్నాయి కదా ఈ రెండు శక్తులు ఏమిటి ఇది క్రియాశక్తి జ్ఞానశక్తి సమష్టి చూసుకోండి క్రియాశక్తి సమష్టి ఎస్టి ఒకటేనండి రెండు వేరు వేరేం కావు రెండు ఒకటే ఊరికే మన ఎస్టి దృష్టికోణంలో అలా సమష్టి వేరు నేను వేరున్నట్టుగా కనపడుతుంది అందులో ఒకటే ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి ఇప్పుడు క్యాలిఫోర్నియా రెడ్వుడ్స్లో క్యాలిఫోర్నియా రెడ్వుడ్స్ అని చాలా పెద్ద వృక్షాలు మీరు వినే ఉంటారు చాలా ఎత్తు పెరుగుతాయి అంత ఎత్తైన చెట్లు ఈ ప్రపంచంలో మరి ఎక్కడా మీకు ఒక్క సింగిల్ రెడ్వుడ్ కనపడదు ఎందుకంటే షాలో రూట్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి దాని రూట్స్ అంత బలమైనవి ఏం కావు నిజంగా ఆ రెడ్వుడ్ సింగిల్ రెడ్వుడ్ అంత ఎత్తు నిలబడాలంటే ఆ గాలికి దానికి తట్టుకుని దాని ఫౌండేషన్ మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకప్పుడు దానికి ఫౌండేషన్లాగా ఉండాలి అలా ఉండదు షాలో రూట్ స్ట్రక్చర్ లోతుగా ఉండదు లోతు అరవైలు దూరం లోతు ఉండాలి నిలబడగలదు అలా ఉండదు కానీ పది రెడ్వుడ్స్ కలిసి నిలబడతాయి దీనికి అది దానికి పది కలిసి నిలబడతాయి ఒక్కటి నిలబడలేదు పడిపోతుంది పది ఉంటే మటుకు ఆ గాలి అంతా కూడా ఈక్విలిబిరేట్ అయిపోయి పది నిలబడతాయి కాబట్టి సమస్తే సత్యం ఎస్టిని మీ లెక్క వాస్తవంలో పది రెండు ఊట్సే సత్యం వన్ ప్లస్ సత్యం కాదు ఎందుకంటే వన్ ఉండలేదు అలాగే ఈ దేహం ఉండాలంటే నేను నేను ఫార్ములో చెప్తాను మీరు ఆలోచించండి ఈ దేహం ఉన్నది ఈ దేహం ఏమిటి చెప్పండి పంచభూతములు పృథ్వక్తేజో వాయు ఆకాశాలు పృథివీ అంటే మనం చేసి భోజనమే ఫుడ్ బాడీ కదండి ఇప్పుడు ఈ బాహ్య పృథివీ లేకుండా ఈ దేహం ఈ ఇక్కడ పృథివి ఉంటుందా ఊహించండి అసలు ఉండదు ఈ బాహ్య ఆపహ లేకుండా ఈ ఆపహ ఉంటుందా ఉండదు బాహ్య వాయువు వాయువు ఉంటుందా ఉండదు బాహ్య తేజస్సు అంటే ఎనర్జీ లేకుండా ఈ ఎనర్జీ ఉంటుందా ఉండదు బాహ్య ఆకాశం లేకుండా ఈ ఆకాశం ఉంటుందా ఉండదు ఇప్పుడు మీకు ఎన్ని దేహాలు ఉన్నట్టు పృథివ్యక్తేజో వాయు ఆకాశముల యొక్క సమ్మేళనమే దేహము అని మీరు అన్నట్లయితే మీకు రెండు దేహాలు ఉన్నాయి ఎవటో తెలుసినా ఒకటి ఈ దేహము ఈ పృథివీ వ్యక్తేజో వాయువ్యాకాశములు ఏ పృథివీ వ్యక్తేజో వాయువ్యాకాశములు లేకపోతే ఉండవో ఆ సమష్టి పంచభూతములు సమష్టి పంచభూతములు ఉంటేనే మరి ఎష్టి పంచభూతాలు ఉంటాయి కదా ఇప్పుడు మీకు ఎన్ని దేహాలు ఉన్నట్టు రెండు ఒకటి ఎష్టి పంచభూతముల దేహము రెండు సమష్టి పంచభూతముల దేహము రైట్ యు హూ బాడీస్ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్ బాడీ అండ్ ది అదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ మీరు ఎప్పుడన్నా అలా అనుకున్నారా ఒక్క బాడీయే ఉందని అనుకుంటున్నారు కదా మరి అదే వేదాంత ఉంటాయి పూర్ణ అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే ఒక్క బాడీయే అనుకుంటాడు ఇదే బాడీ అంటాడు యూనివర్సల్ బాడీకి నాకు ఏం సంబంధం లేదు యూనివర్సల్ బాడీ డిఫరెంట్ ఐఆమ్ డిఫరెంట్ హౌ Redwood, one to, redwood is different from <laughs> so, the other రూ రెడ్ వుడ్ ఈస్ డిఫరెంట్ అండి అదర్ అన్నట్టుగా ఉంది మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి అంటున్నారు మీరు అలా కంటితో చూసి మీరు రెడ్ వుడ్స్ని అడిగితే అవన్నీ కలిపి మేము అంటాం ఒక్కటే అని చెప్తాయి సో యూ కెనాట్ ద సెపరేట్ థి టు న్యూటన్ అన్నాడు అన్నీ వేరు Modern scientists సైంటిస్ట్ there are no objects. There are only systems. Forest is a system. Forest ఫారెస్ట్ ఉంటుంది Woods. వుడ్స్ సింగులరా ప్లోరల్ సింగులర్ వుడ్స్ సింగులర్ ఫారెస్ట్ ఈస్ ది ట్రూత్ ఇండివిజువల్ ట్రీస్ మన కల్పన ఫారెస్ట్ ది ట్రూత్ అని నేను ఏదో దృష్టాంతం చెప్పానండి డోంట్ డ్రాగ్ ది దృష్టాంత మోర్ దాన్ నెసరీ సో అన్ని దేహాలు మొత్తం ఈ ఎన్విరాన్మెంటలిస్టులు గోల్ ఇదే ఎక్కడో ఏదో పక్షి ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు డోడో అనే పక్షి ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు పోతే పోనామని మనసు ఏం పోయింది అంటే అలా కాదండి అన్నీ ఉంటేనే మనం ఉండగలుగుతాం అన్నీ లేకపోతే మనం ఉండలేము కాబట్టి ఇప్పుడు ఎన్ని దేహాలు ఉన్నాయి మనకి వ్యష్టి దేహము సమష్టి దేహము రెండింటినీ విడదీయగలరా విడదీయలేదు అజ్ఞానం చేత మనకు ఒకటే దేహం ఉందని అనుకుంటున్నాం జ్ఞానం చేత రెండు దేహాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి క్రమక్రమంగా ఈ రెండింటికే ఉండే భేదము తొలగిపోతుంది జ్ఞానం కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఎష్టికి సమష్టికి విచారంలో పెద్ద సమస్య కాదు రెండింటికి సమానమైన విచారం అది నిరూపించడం కోసం ఇలా చెప్పాను ఎనివ కమింతది పాయింట్ సమష్టి చూద్దాము సో సమష్టిలో ఇప్పుడు ఎన్ని శక్తులు ఉన్నాయి రెండు శక్తులు ఉన్నాయి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇప్పుడు డ్యాన్సర్లో డ్యాన్స్లో ఎన్ని అంశాలున్నాయి రెండు అంశాలు ఉన్నాయి క్రియా నాలెడ్జ్ రెండు ఉన్నాయి కదా మరి డ్యాన్స్ పోసెస్లో ఈ రెండింటి యొక్క పుట్టుక ఒకటి రెండు వేరు వేరంటారా అలాగే సమష్టిలో కూడా ఈ జగత్ అనబడేటువంటి క్రియాశక్తికి యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వీటి రెండింటికి కూడా మనం ఒకే అనాలిసిస్ కోసం అలాగా లెక్కేసుకున్నామే కానీ ఈ రెండింటి యొక్క ఆరిజిన్ ఒక్కటే ఆరిజిన్ పరబ్రహ్మే ఈ రెండింటినీ పరబ్రహ్మలో మనం కలిపేప్పుడు ఈ రెండు శక్తులు ఒకే శక్తి నుంచి పుట్టే అని చెప్పి ఆ శక్తి పరబ్రహ్మ నుంచి వచ్చింది అని చెప్తాం ఇంకొక స్టెప్ ఈ రెండు శక్తులు ఏ శక్తి నుంచి పుట్టాయో దాని పేరే మాయాశక్తి ఈ మాయాశక్తిలో భేదమేమీ ఉండదు రెండు శక్తులు కింద విడిపోతే భేదం కానీ మాయా భేదాలు ఏమీ ఉండవు సో ఇప్పుడు మాయాశక్తిలో గుణాలు కూడా ఉండవు మాయాశక్తి క్రియాశక్తి గాను జ్ఞానశక్తి కాను ప్రకటమయ్యాక గుణాలు వస్తాయి కాబట్టి మాయాశక్తి ఈ నామరూపములు దాంట్లో ఏమి ఉండవు ప్రకటమయ్యాక నామరూపాలు వచ్చాయి కానీ ఈ నామరూపములకు అది బీజము ఆ బీజము అనే ఉపాధి నామరూప బీజము అనే ఉపాధికి ఆ మాయాశక్తి ఎందు ప్రతిఫలిస్తాడు పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి అని అర్థం దానికి సో నామరూప బీజోపాధి లక్షిత స్వరూపా కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఉపలక్షణం ఎలాగంటే ఎలక్ట్రిసిటీ అనగాదేమి ఎలక్ట్రిసిటీ అండి సో ఈ లైట్ వెలుగుతోంది ఈ ఫ్యాన్ తిరుగుతోంది కదా ఈ రెండు శక్తులు ఉన్నాయే ప్రకాశశక్తి క్రియాశక్తి ఈ రెండు శక్తులు ఏ ఒక ఎలక్ట్రిసిటీ యొక్క అద్భుతమైన శక్తి నుంచి పుట్టేయో ఆ అద్భుతమైన శక్తి యొక్క మూలస్థానం ఎలక్ట్రిసిటీ అని చెప్పినట్టుగా ఈ జగత్తు యొక్క ప్రాణశక్ క్రియాశక్తి జ్ఞానశక్తి ఏ మాయాశక్తి నుంచి పుట్టాయో ఆ మాయాశక్తి యొక్క స్వరూప్ మాయాశక్తి ఎందు ప్రతిఫలించేటువంటి చైతన్యమే పరబ్రహ్మ అని చెప్పారు ఓకే ఇప్పుడు మాయాశక్తి సగుణమా నిర్గుణమా నిర్గుణం ఎందుకని మయాశక్తి నుంచి క్రియాశక్తి జ్ఞానశక్తి ఉంటాయి క్రియాశక్తి శగుణం జ్ఞానశక్తి శగుణం యూ కెన్ యూ కెన్ ఫీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ శక్తి ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ నాలెడ్జ్ ఆర్ సమ్ యాక్షన్ మాయాశక్తికి అటువంటి అండర్స్టాండింగ్ ఏ ఉండదు బట్ యూ కెన్ టెల్ మాయాశక్తి ఈజ్ ది సోర్స్ ఆఫ్ క్రియాశక్తి అండ్ జ్ఞానశక్తి అంటే అది ఉపలక్షితం అంటారు అంటే వీ పాయింట్అవుట్టు ఇట్ దా దాని వైపు మనం పాయింట్అవుట్ చేస్తాం దానివైపు మనం సూచనగా చెప్తామే కానీ అది ఇలా ఉంటుంది అని చెప్పలేము ఎందుకంటే దాన్ని ఇలా ఉంటుంది అని చెప్పాలంటే అది మేనిఫెస్ట్ అవ్వాలి ప్రకటన వల్ల వ్యాకరణం జరగాలి అవ్యాకృత స్థితి సో అది బీజము జగద్బీజము మాయాశక్తి జగద్బీజము ఈ మాయాశక్తి ఉండే అదే అన్నారు అక్కడ సర్వ కార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమానత్వాలు కార్యము కారణము వీటన్నిటికీ బీజం అదే ఇది ఎలాగంటే పువ్వుందండి తల పండుంది ఈ పండు ఎక్కడి నుంచి పుట్టింది అంటే పువ్వు నుంచి పుట్టింది ఆ పువ్వు ఎక్కడి నుంచి పుట్టింది అంటే చిగురు నుంచి పుట్టింది ఆ చిగురు ఎక్కడి నుంచి పుట్టిందంటే కొమ్మ నుంచి ఆ కొమ్మ ఎక్కడి ఇవన్నీ కార్యకారణాలు ఈ కార్యకారణాలన్నిటికీ మూలం బీజం సర్వ కార్యకారణ బీజత్వేన ఉపలక్ష్య మానత్వాలు మనం ఈ లోకల్ కార్యకారణాలను పట్టుకుంటే జ్ఞానం కలగదు చాలాసార్లు చెప్తూ నేనే చెప్తాను ఇలాంటి మాట్లాడు మీకు పది చోట్ల వినపడం నేనంటే ఏదో వ్యక్తిని నేను అంటాను వ్యక్తి రూపంగా నేను చెప్పట్లేదు వ్యక్తి ఏమో జరిగినో వ్యక్తి సో ఎనీవే ఆ విషయం లాంటి పెట్టి లోకల్ కార్యకారణాలను కొట్టుకుంటే ఏం తేలదు లోకల్ కార్యకారణాలు ఏంటి నేను ఈ పని చేశాను వాడు ఆ పని చేశాడు దీనికి నేను కారణం దానికి వాడు కారణం ఆల్డేజ్ ఈ లోకల్ కార్యకారణాలన్నీ ఉడికే అలా కనపడతాయి వీటన్నిటి మూలంలో ఒకే ఒక యూనివర్సల్ పవర్ ఉన్నది ఈశ్వర మాయాశక్తియే కలదు అదే సత్యం సర్వకార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమాణత్వా అది అది ఎలా ఉంటుందని మీరు అడగద్దు ఎలా ఉంటుంది మీరు అడిగి నేను చెప్పాను అనుకోండి ఇంకా అది అవ్యాకృతం ఎందుకంటాము దాన్ని బీజం అని ఎందుకు అంటాము నామరూపాలేనాయ కాబట్టి అది అవ్యాకృతము అంటే అన్మానిఫెస్ట్ ఈ నామరూపములన్నిటికీ అతీతంగా ఉంటుంది నామరూపములన్నింటినీ తన నుండి ఆవిర్భవింపజేస్తూ వీటికి అతీతంగా ఉంటుంది కాబట్టి దానికి దానికి నామరూపాలు వస్తాయి పోతాయి కానీ ఆ మాయాశక్తి నశించదు కాబట్టి దాన్ని కూడా అక్షరమని అంటారు దాన్ని అక్షరం ఎందుకు నా అనాల్సి వచ్చింది ఈ నామరూపాత్మకమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి భేదములన్నీ దాని నుండి పుట్టి అవి మళ్ళీ దానిలోనే విలీనమైపోతున్నాయి ఇవి నశిస్తున్నాయి అది నశించట్లేదు కాబట్టి అది కూడా అక్షరమే వీటన్నిటికంటే అతీతంగా ఉంది కాబట్టి పరత అక్షరాత్ వీటన్ని పరత అంటే అతీతముగానున్న అక్షరము దానికంటే అతీతమైనది పరబ్రహ్మ మధ్యలో ఓ స్టేజ్ సో అక్షరాత్ పరత పర చెప్పాను నేను మీకు సో తదుపాధిలక్షణం అవ్యాకృతాఖ్యం అక్షరం సర్వ వికారేభ్యస్మాత్ పరత అక్షరాత్ పరహ ఈ అన్ని వికారములు అంటే భూమి వాయువు ఆకాశం మొదలైన వికారములు క్రియాశక్తి వికారములు జ్ఞానశక్తి వికారము ఎఫెక్ట్ మేనిఫెస్టేషన్ సో దానికి అని పేరు వీటి ఇవన్నీ కూడా ఈ వాయువు ఈ సూర్యుడు ఈ నక్షత్రాలు ఈ శక్తులన్నీ కూడా ఆ మాయాశక్తి నుంచే పుట్టేయి ఇవన్నీ వికారములు ఆ మాయాశక్తి యొక్క వికారములు ఈ వికారములన్నిటికంటే అతీతమైనది కాబట్టి అది పరము ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి సృష్టితో పాటు వస్తాయి స్థితిలో ఉంటాయి మళ్ళీ ప్రళయంలో పోతాయి కానీ ఆ మాయాశక్తి నశించదు అక్షరము పరత అక్షరాత్ ఆ మాయాశక్తిని తన నుండి ప్రకటింపజేస్తూ దానికి కూడా అతీతంగా ఉండేటువంటి పరబ్రహ్మ అక్షరాత్ పరత పర ఇప్పుడు మాయాశక్తి యొక్క ఉపాధి అది కూడా ఒక ఉపాధే నిరుపాధిక ఎటువంటి ఉపాధి లేనటువంటి పురుష అంటే ఉపాధి అక్కడ ఏమిటంటే మాయాశక్తి అంటే జగత్ కారణత్వమే ఉపాధి అక్కడ మాయాశక్తి అంటే ది కాజల్ స్టేటస్ ది కాజల్ స్టేటస్ కాజల్ ఫర్ వాట్ కాజ్ ఫర్ వాట్ యూనివర్స్ యూనివర్స్ కంతకీ కారణము అని మీరు అంటున్నారా లేదా కారణము అని ఎప్పుడైతే అన్నారో కార్యాన్ని పట్టుకుని కారణము అన్నారు ఈ కారణత్వమనే ఉపాధి కూడా వాస్తవంగా ఆ పరబ్రహ్మ ఎందు లేదు కారణత్వము ఉపాధికము ఉపాధిని బట్టి కారణత్వం వచ్చింది ఇప్పుడు మీకు నేను గోల్డ్ దృష్టాంతంలో చెప్తా చూడండి నెక్లెస్ ఏమిటి కార్యము మరి అయితే కారణమేమి గోల్డ్ నెక్లెస్ అన్నారు నెక్లెస్తో ప్రారంభించారు కాబట్టి గోల్డ్లో కారణత్వము అనే ఒక గుణాన్ని పెట్టారు నెక్లెస్ తోటి వద్దు గోల్డ్ యొక్క స్వరూపమేమి అని అడిగారనుకోండి గోల్డ్ యొక్క స్వరూపం ఏమేని అడిగితే నెక్లెస్కు కారణం ఒకటే గోల్డ్ యొక్క స్వరూపము అని చెప్పచ్చు అండి అలా చెప్పకూడదు కదా ఒకటి గోల్డ్ తెలుస్తుంది నెక్లెస్ తెలియదు మరి వాడి మాట ఏంటంటే అలా చెప్పకూడదు ఇప్పుడు ఆయన ఎవరు అంటే ఆ అమ్మగారి భర్త అదో రకంగా సోపాధికం అది ఆయనకంటే స్వతంత్ర స్వత స్వతహగా స్థితితో ఇది సోపాధికం ఉపాధిని బట్టి అలాగా సో అలా అలా వ్యాఖ్యానం చేస్తారు అలా చెప్తారు ఆ కులాడు ఎవరండి అన్నారు అంటే ఫలానవారు అల్లుడు అని చెప్పారు అలాగా ఈ ఫలావారు అల్లుడు అన్నది సోపాధికమైన అది స్వతహాగా ఏదో స్వతంత్రమైన లక్షణం ఏదో ఒకటి ఇక్కడ కూడా స్వ కారణత్వం జగత్ పరబ్రహ్మ జగత్కారణము అంటే జగత్తును బట్టి జగత్కారణత్వము అనే ఒక ఉపాధిని మనం ఒక బిరుదాన్ని మనం ఈశ్వరుడి మీద పారేశాం వాస్తవంలో జగత్తు మిత్యండి మిత్యా జగత్తుకి కారణం ఏమిటి నిరుపాధికం కారణమని చెప్తూనే కారణత్వ నిషేధం చేసేసి నిరుపాధికం ఉపాధి లేనటువంటిది పురుష ఇత్యథ పురుష అంటే పూర్ణ పురుష ఇంతకుముందు చూసాం పురుషయ పూర్ణ మీరు చేరాలి అంటే మీకు ఉపాధి నిషేధం చేయాలి ఉపాధిని నిషేధించాలి అపూర్ణ స్థితి మీకు అప్పుడు కలుగుతుంది ఉపాధి నిషేధిస్తే ఏమిగుతుంది ఏమవుతుంది అని మీరు అడిగించేదానికి చెప్పిదేం లేదు నేను మీకు దృష్టాంతం చెప్తా మీరు ఊరికే భావం చేయండి ఇప్పుడే భావం చేయండి ఇంటికి వెళ్ళి కూడా భావం చేయండి ఆ దృష్టాంతాన్ని ఓ ఓ శిష్యుడు శిష్యుడు అంటే దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆనందం కావాలి పరమానందం బ్రహ్మానందం కావాలి నేనేదో ఇల్లు వకిలి ఉంది నేను సన్యాసం తీసుకుంటాను అవన్నీ త్యాగం చేసి తర్వాత ఉద్యోగం కూడా ఉంది దాన్ని కూడా త్యాగం చేసేస్తాను నాకు పరమానంద ప్రాప్తి బ్రహ్మానంద ప్రాప్తి కలిగించండి అని కోరాడు కోరితే ఆ మహాత్ముడు అయిపోయిందా రికార్డు చేయనక్కర్లేదు ఈ వచ్చే కథ ఉంటే చేయండి సో ఈ మహాత్ముడు అన్నారు నువ్వు త్యాగం చేసేస్తాను త్యాగం చేసేస్తానంటే కాదు ఆర్ యూ ష్యూర్ ఆర్ యూ సిన్సియర్ అంటే I am సిన్సియర్ నేను అన్ని త్యాగం చేసేస్తాను అనేటువంటి కోరికను త్యాగం చెయ్యి మీరు ఇంటికి వెళ్ళి నాకు ఆనందము కావాలి అనే కోరికని మీరు రిజెక్ట్ చేసి చూడండి ఏమవుతుందా ఆ జిజ్ఞాసుకు ఏమైందంటే వెంటనే అతను ఆ గురువు గారు చెప్పిన బోధ ప్రకారంగా కళ్ళు మూసుకుని నాకు ఆనందము కావాలి అనే కోరికని తిరస్కరించాడు తిరస్కరిస్తే వెంటనే అతను కళ్ళంపట ఆనంద బాష్పాలు జలజల ప్రవశించింది ఎందుకంటే నాకు ఆనందము కావాలి అనే కోరిక ఉన్నంత కాలం మీకు ఆనందం కలగదు మీరు ఆ ఆనందము కావాలి అనే కోరికను ఎప్పుడైతే తిరస్కరించారో మీరు ఆనంద స్వరూపులు ఆనందం మీకు బయట నుంచి రాదు మీరు మీరు ప్రాక్టీస్ చేస్తూ చూడండి మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేస్తుండండి యూ విల్ బికమ్ అట్ వన్స్ కామ్ అండ్ కంప్లీట్ పురుషహార్డార్థం సో ఆ పూర్ణ స్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు మీరు ఆ శాంతమైన ఆత్మానందాన్ని అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు కాబట్టి సంసారాన్ని వదలక్కర్లేదా ఆ కోరికను ముందు పెట్టుకొని ఆ చెప్పకుండా చెప్పినట్లయింది సో నిరుపాధిక అంటే అర్థం ఏదో ఒక ఉపాధిని పట్టుకుని వేలాడుతున్నంతసేపు మీతో ఆ తత్వము అలా దాగి ఉంటుంది ఆ ఉపాధి కవర్ అయిపోతుంది నిరుపాధిక ఆనందం కావాలనే కోరిక మనల్ని వ్యక్తుల్నిగా జీవుల్నిగా చేసేస్తుంది దాన్ని కూడా తిరస్కరిస్తే నిరుపాధిక అది అంటే అర్థం యు ఆర్ ది నిరుపాధిక యు ఆర్ ది బ్రహ్మను యూ హెవ్ టు రికగ్నైజ్ దెల్కమ్